ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ నీకేస్తు పులిస్తావుతున్నయన అబ్రహామి సాఖ్రి ఆకముల గొప్ప దేవ కృపా సైతం సంపూర్ణ జీవంబడ తండ్రి నీకే వన్నాలు నా దేవ నా ఈ గడిచిన కాలం అంత ప్రభ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరిచుకున్న మమ్మల్ని సజ్జీలకు నిలు పెట్టుకున్నానైనా దివారాత్ మమ్మల్ని కాపాడి ప్రవ మీకు ప్రేమను మా హృదయంలో కుమ్మరించి తండ్రి ఎసు ప్రభా మీ ప్రేమ ఎసయ్యా నా తండ్రి మా హృదయంలో బలపరిచినైనా మీ ప్రేమను మాకు పొందుకునేలాగా ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు వందాలే అయ్యా మీకు స్వరమైన కృపను మాకు ఇచ్చిన నీకు వందాలేసయ్యా గొప్ప దేవ మీ ప్రేమ హృదయ సమృద్ధిగా కుమ్మరించండి ప్రభావా దేవ మీటింగ్ అంతట్లో మీరు మయమందని ప్రభా రా మీరు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టి వెళ్లి ప్రభావ నెట్వర్క్ మీకు కంట్రోల్ తీసుకుని ప్రభావ ప్రతి ఆటంకం వచ్చిన చీకర శక్తులు ఇస్తున్నా నా దేవా నా మీరు నడిపించండి ఇంకా ప్రభ ఎంతమంది జాయిన్ కావాలి అందరు త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టివేసి సాయం చేయండి ఈ మీటింగ్ అంతట్లో మీరు మయం పొందనేసి ప్రభావ నా తండ్రి నా దేవ వాక్యం ద్వారా మాట్లాడండి మా జీవితాలు సరే చేయని ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించని ప్రభావ వాక్యంలో నీ శక్తిని మా అంతరంగా కూర్చొని మేము బలపరుచుకోవాలా ప్రభావ ఓ జీవం శరీరానికి ప్రభావం మూడు ఏకం కావాలా నేను శృతించాలా మీకు సలండర్ కావాలా ప్రభావ మీ ఆత్మకు మంచి చూపిల ప్రభావ ఆయన మీకు సమర్పించుకుంటున్నాం ఆయన నా దేవ మీ ఆత్మ చిత్రంలో అభిషేకించే ప్రభావ మీరు వాక్యం దగ్గర మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మీరు అక్కడ ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటడం ప్రభావ ఎక్కడ ఇచ్చిన అయినా మోసకరమైన బోధలతోని ప్రభా అయినా ఇసు ప్రభావ అనేకుల ప్రభావ నా తల్లి సేవకులను సైతం ప్రభావ వాళ్ళు మోసగింపబడుతున్నారు ప్రభావ అనేక అబద్ధమైన రకరకాలమైన పుస్తకాలతోని ప్రభావ వాళ్ళు ప్రభావ మోసగిస్తున్నారనైనా గొప్ప దేవ పాస్టర్స్ వాళ్ళు చేసే ప్రశ్నలకు ప్రభావ జవాబు లేని ఉన్నారు ప్రభావ ఎంత భయంకరంగా ఉంది ప్రభావ ఓ దేవ అతి దేవాలాంటి కాలంలో మేము మీ కొడుకు మేము ఏ రీతిగా జీవించాలా మీరేమో సహాయపడండి ఓ ప్రభావ తల్లి మీకు దైవత్వాన్ని మేమే మనుషులకునైనా అనేకులు మీ తట్టు మీద అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగరించండి అలాంటి సోదలు మేము పడుకున్న ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం అనుగ్రించండి మీందు ప్రభావ భయభక్తులు కలిగి చివరి వరకు ప్రభావ మీ కొరకు జీవించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయ రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేము మీ కొరకు జీవించాలా సాక్ష్యం ఇవ్వాలా అనే కులి చేతో మేము నడిపించాలా ప్రభావ అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మాకు నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించి మీకు ఆరుదంతో ప్రభావ మీరే మహిం పొందని వాక్యం ద్వారా మాట్లాడండి పర్షదాత్మలు నింపి మాకు అందరికీ అనుగరించి వాక్యం మీరే మాకు సహాయకలు నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామము ప్రార్థిస్తాం తండ్రి చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా నా తోడు నీ నీ స్నేహం చాలయ్యా నీడనీ <Nanye> వయ్యా ప్రియ ప్రభువాయే సయ్య చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితు బంధువులు వెలివేసిన వెలివేయ నీ స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నాయసు నీ స్నేహం బంధువులు వెలివేసిన లివేయనీ స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా a <laughs> చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నాయసు నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా నాతో నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీ వయ్యా ప్రియ ప్రభువాయ్యా చిరకాల స్నేహం ఇది నాయసునేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా ారుదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా హుయలు సరే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసేదైనా టాపిక్ డిస్కస్ చేద్దాం తండ్రి ఏసయ మీ పొందాలనైనా కృప మేడ మహన తరఘు దేవ మీకే బంధనాలు తరి ఆ యొక్క కల్వరిశిల లోప్రభువ మా యొక్క పాపంలను శాపములను రోగంలను వ్యసనంలను మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించి మనం రక్షించుకున్నారు మీ బిడ్డలుగా స్వీకరించినారు పరిశుద్ధ ఆత్మభిషేకం అనుకరించినారు కృపవరం దయచేస్తున్నారు ఆత్మఫలాలు అనుకరించినారు ఒక ప్రభు పనులు కోప జ్ఞానం అనుగరించినారు దీవరాత్రాలు కాచి కాపాడినారు దాన్ని ఎంతో కృతజ్ఞత స్థితులు అర్పించుకుంటున్నాం తండ్రి మేము ఉంటుంది బహుభయంకరమైన కాలం అయినా కానీ ప్రభా మీ మాకు సమాధానం మీ అంది ఆదరణ ఎక్కడికి కూడా మేము పోలేం ప్రభావ మనుషులను ఆశ్రయించటకంటే యోవను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది రాజులను ఆశ్రయించటకంటే మిమ్మల్ని ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభావ ఏం జరిగిపోతుందో అని మనుషులందరూ భయంతో భయంతో బిక్కు బిక్కుమంటూ పరిగెత్తున్నారు మేము మీలో తనిమలి స్థిరంగా నాటపడులానే సహాయపడండి మా భవిష్యత్తులో మీ చేతిలో ఎంతో సురక్షితంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం రేపు జరుగుతుందో అని మనుషులు భయపడుతున్నారు కానీ మేము భయపడాం ఆకాశం పక్షులను చూడండి అవి ఎప్పుడు కూడా కొయ్యవు రేపటి గురించి ఆలోచించు కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషిస్తారని వాగ్దానం చేస్తున్నారు మీరు మాకు కాబట్టి నేను మేము ప్రార్థిస్తున్నాం ఈ క్షణం మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి వాక్యం పట్ల తను మన ఆస్తి ఇస్రాయల తల్లి తను మళ్ళీ మన్నా తిని తిని విసుకు చెందినారు నైనా ఇంకా మాకు వద్దన్నారు ప్రభావ కానీ మేము ఆ రీతి లేం పల్లకొండ దిగి వచ్చిన మన్నా మీరే కాబట్టి నైనా మేము మళ్ళీ పొందుకోవాలండి సంపూర్ణంగా అందులో మీతో పాటు మేము కలిసి పూజించాల తండ్రి అటువంటి సేవలు మళ్ళీ అటువంటి జీవితాలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా వాక్యాన్ని ధనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మహృదయం స్వస్థ పర్చడా అంతరంగమందునైనా వాళ్ళ పర్చని నూతనంగా మార్చుకోండి ప్రతి చోట మీ కొరకు శాసనలు పెట్టండి ధైర్యంగా సువార్త ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ఏసుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలము ఒక వాక్యం చూస్తా ఉన్నాను బదర్ నేను అది ఏంటనగా లుకా సువార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ మనుషులు దేవుని బిడల గురించి ఎట్లా మాట్లాడతారు ఇక్కడ ఒకటి ఉంది లుకాసు వారితో ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో అది చూస్తున్నాం ఏడు ముప్పై మూడు ముఖ్యంగా యాజకులు లేక ఇతర సేవకులు రక్షణ పొందినం అని చెప్పుకుండే సేవకులు లేక దేవుని బిడలు అంటాం ఏ రీతిగా మాట్లాడతారనే విషయాన్ని అక్కడ లుకసు వారితో అధ్యాయము ముప్పై వచ్చనం చూస్తే ఒకసారి కవల కొన్ని విషయం లేదు చూస్తున్నా మనుషులు అంటే ఏ రీతిగా సేవా జీవితంలో ఏ రీతిగా ఒకరినొకరు వాళ్ళు పరి పరిశీలిస్తారనేది ఇరవై తొమ్మిదో వర్షాల్లో ప్రజలందరినూ సుంకరులను యోహో అతడిచ్చిన బాప్తిజమము పొందిన వారే దేవుడు న్యాయవంతులని ఒప్పుకొనేరి ప్రజలందరూ అందులో సుంకరులు కూడా ఉన్నారని చెప్తున్నాడు యోహానుబోధని స్వీకరించిరు వాళ్ళు అతని బాప్తి అతనిచ్చిన బాప్తిని కూడా పొందుకున్నారు కానీ పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులు ఇవి రెండు గుంపులు కదా దొరుకుతూ ఉంటాయి పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులు అంటే వీళ్ళు సేవ అంటే దేవుని పరిచర్యలో ఫుల్ లీనమైన వాళ్ళు బాగా కానీ శారీరకంగా జీవిస్తున్నారు ఒక దిక్కు దేవుని ఆత్మ ఇంకొక దిక్కు దుష్ట ఆత్మ వారి హృదయాలకు ఘోషిస్తూ ఉంటాయి కొట్టుకుంటా ఉంటాయి అన్నట్టు అయితే వీరందరూ అతని చేత బాప్తిజమము పొందక తమ విషయమైన దేవుని సంకల్పంను నిరాకరించినది విశాల పదలకి దేవుడు వచ్చే అవకాశం పరిసైలకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు మంచి అవకాశం ఇచ్చింది దేవుడు బాప్సం పొందండి రక్షణ పొందండి అని వారు దేవుని సంకల్పంని నిరాకరించారు ఇప్పుడు ముప్పై ఒకటో వర్షంకి మనం దీన్ని డిస్కషన్స్ కూడా పెట్టుకోవచ్చు ఉత్తగ వాక్యం చెప్పడం కాకుండా ఉత్తగ విని కాకుండా డిస్కషన్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఈ తరము అంటే ఇప్పుడు చూడండి మన గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు ఉండే దేవుని తరం దేవుని బిడల గురించి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలి ఉన్నారు సంత కూర్చుండి మీకు పిల్లన గు్రోవి ఊది మీరు నాట్యం అడనై తిరి చూడండి ఇక్కడ ముప్పై రెండవ ఏముందంటే మ్యూజిక్ వాయిద్యాలు వాయించినప్పుడు పాటలు పాడినప్పుడు నాట్యం నాట్యం చేసేవాళ్ళు అన్నట్టు వెనకడికి ఏ రోజు నాట్యం చేస్తే పిచ్చి పట్టిందంటారు మెంటలోంటారు తర్వాత ప్రలాపించితే గాని మీరు ఏడవనైతి ఏడవరైతి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలువులు ఆడుకొను పిల్లకాయలను పోలినారంటే అంటే అంత పెద్ద వయసులో ఉన్నాడు కూడా ఇంకా పిల్లకాయలను పోలినారు అంటే చిన్నపిల్లలను పోలినారు ఇప్పుడు ముప్పై మూడో వచనంకి వచ్చినప్పటికీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఈ లోకస్తులు ఈ తరం ఎటేషన్ వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు ముప్పై వచనంలో బాప్తిజం ఇచ్చి యూహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయం పట్టిన వాడని అంటే బాప్తిజం ఇచ్చి వ్యూహాను గురించి వాళ్ళు ఎట్లా నిందలేసినట్టు అనేది అక్కడ ఉంది ఎవరు శాస్త్రులు పరిశై ధర్మశాస్త్ర ఉపదేశకులు వాడు వాక్యము అంతగా ధ్యానించు అయినా కానీ అది బైబిల్ కాలేజీలకు పోయినరు బాగా చదువుకున్నారు ఎంతో వాక్యాలు వినింటారు ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర నుంచి నేర్చుకునింటారు అయినా కానీ ఎందుకు దేవుని కార్యములను దేవుని క్రియలను గ్రహించలేకపోయినారు తెలుసు మనకి యుగ వారి గుడ్డితనం కల్పించిందని బాప్తిజం యోహాను రొట్టె తినకయో ద్రాక్షరసము త్రాకయో గనుక వీడు దయ్యం పట్టినవాడని మీరు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు నేను కూడా రొట్టె తినదని చెప్పిన అనుకోండి మిమ్మల్ని మీరు కూడా అట్లా అట్లనే మాట్లాడతారు ఈ బ్రదర్ ఏంటి ఇట్లా చెప్తుండను ఆయన ఆయన సేవా అట్లా ఉంది అంతే మనం ఎప్పుడు రొట్టె తినదని చెప్పలేదు మాంసం తినద అసలే చెప్పలేదు ఈ దిను అది కూడా చెప్పం మనం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటే నీ శరీరం ఎంత ఎంత కాలము గట్టిగా ఉంటే నీ ప్రాణం అంతగా అంతకాలం నీ శరీరంలో ఉంటుంది ఎందుకంటే దేవుడు అది పుట్టినప్పుడు మనిషి లోకంలోకి వచ్చినప్పుడు ప్రాణాన్ని శరీరంలో పెట్టిండు కానీ దానికి ఎక్కడ పోవాలంటే ఎక్కడంటే అక్కడ పోవాలన్న ఆశని నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యంలో నీ ప్రాణము ఎటువంటి అయితే అది ఏం చేస్తుంది నీ శరంలో చిక్కబడింది కాబట్టి నీ శరీరాన్ని వాడుకుంటూ ఉంటుంది నీ చేతుల ద్వారా నీ కనుల ద్వారా నీ కాళ్ల ద్వారా నీ తలంపుల ద్వారా అది నిన్ను వాడుకుంటా ఉంటుంది అది రక్షణ పొందితే ఏం చేస్తుంది రక్షణ పొందినప్పుడు కంట్రోల్లోకి వస్తుంది దేవుని ఆధీనంలోకి వస్తుంది నీ ప్రాణం అప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినప్పుడు నీ ఆత్మ నీలో ఆత్మ ఉంది నీలో ప్రాణం ఉంది నీలో శరీరం ఉంది ఈ రెండు మొదటి రెండు నీ ఆత్మకు సంపన్నంగా సమర్పించుకున్నప్పుడు దేవుని సేవలను ముందు కొనసాగిపోగలవు ఈరోజు పాస్టర్స్ కానీ సేవకుల కానీ సమస్య ఏంటంటే వారి ప్రాణము వారి ఆత్మ వారి శరీరము వారి ఆత్మకు సమర్పించుకుంటలేవు వారి ప్రాణం ఎటెట వారి ఎత్తిపోతూ ఉందన్నట్టు ఈ అందుకు వాళ్ళు దేవునించి బహు దూరంగా అయిపోతారు వీరి పెదవులు నన్ను శ్వాస నన్ను స్థుతిస్తే కానీ బహు దూరంగా ఉన్నాయని ఎందుకని చెప్తారంటే వారి ప్రాణాలు ఎటో వెళ్ళిపోతున్నాయి వాడు చర్చిలో ఉంటాడు వర్షిప్లో ఉంటాడు కానీ వారి మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది మని మీదనో ఇంకెక్కడో ఉంటుంది వాడి బయట ఎక్కడో ఉంటుంది వాడి మైండ్ అది కాదు విధానం అదే రీతిగా ముప్పై వచనంలో ఏ స్ప్రి గురించి నిందలు మోపుతున్నారు చూడు మనుషు కుమారుడు తినొచ్చు నువ్వు త్రాగొచ్చును వచ్చను కనుక మీరు ఇదిగో వీడి తిండిపోతను పోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితులని అనుచున్నారు ను తిన్నా నీ మీద నిన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నువ్వు తినకున్నా నిన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఇది సేవా విధానం సేవలో అట్లుంటారు మనుషులు కొందరు క్రిటిసైజ్ చేయనికే పుట్టింది అనిపిస్తుంది ఈ వాక్యం చూస్తే నా ముఖ్యంగా దేవుని సేవకులలో అందుకే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవడు తింటేంది ఎవడు తినకపోతేంది వాని గురించి నువ్వెందుకు పట్టించుకోవాలా నువ్వెందుకు వాని గురించి కామెంట్స్ చేయాలా ఎప్పుడైతే నువ్వు కామెంట్స్ చేస్తావో నీ సేవ నువ్వు మర్చిపోయినావు నీ పిలుపు నువ్వు మర్చిపోయినాడు ఆయన తిన బాప్సమిచ్చి ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉంటే మన ప్రభు లోకంలో ఉన్నప్పుడు తిన్నాడు కాబట్టి తిండిపోతని చెప్పాలన్నా ఇట్లుంటుంది అన్నట్టు ఈ తరం ఈ లోకంలో ఉన్న మనుషులు అన్యులంటే అనిల గురించి మనం ఎప్పుడు తప్పుగా చెప్పాం ఎందుకంటే పాపం వాడు వాడు ధర్మశాస్త్రం లోపల లేడు ధర్మశాస్త్రం క్రింద లేడు మనం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం కదా రక్షణ పొందిన వాళ్ళం ఇశ్రాంతి పాలి ఈరోజు కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు బానిసల్లాగా కానీ ధర్మశాస్త్రం లోపల ఉన్నాం మనం ఆ రక్షణ పొందిన వాళ్ళం మనం కూడా ఈ తరంలాగానే ఉన్నాం అనేది పాయింట్ ఇక్కడ కాబట్టి ఇక్కడికి నేను ఆపేస్తాను అంటే మనుషులు ఎందుకు ఇట్లా క్రిటిసైజ్ చేస్తారు అంటే వాళ్ళ సేవ కేవలం క్రిటిసైజ్ చేసే సేవనే అన్నట్టు అందుకే వాళ్ళని పిలిచిండి అది దేవుడు అనిపిస్తుంది ఎందుకంటే మనిషి శారీరకమైన బలీనతలు ఇవి నువ్వు ఎప్పుడు శరీరంగానే చూస్తూ ఉంటావు మనిషిని అందుకు క్రిటిసైజ్ చేస్తూ అంటే వీడు తింటలేడు అంటే నువ్వు శరీరకంగా చూస్తున్నావు వీడు తింటున్నాడు అంటే శరీరకంగా చూస్తున్నావు పౌలందుకే కొన్ని తులాసిన పత్రికలు చూపించిన నేను మీకు ఒకసారి ఇక మీదట నేను ఎవరిని కూడా శరీరకంగా ఎరగనన్నాడు అదే పాయింట్ అన్నట్టు శరీరకంగా మనిషిని చూసినావు అంటే ఇట్లాంటి తలంపులన్నీ వస్తా వాడిట్లా వీడిట్లా వాళ్ళిట్లా వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఇదే లైఫ్ అంతా వృధా అయిపోతుంటది ప్రతి ఒక్కరిని నేను ఆత్మలోనే ఎరుగును ఎరుగుతానంటాడు మన ప్రభువు శారీరకంగా కనిపించినా కూడా నేను అతని ఆత్మలోనే ఎరుగుతా అంటాడు అంత పవర్ఫుల్గా ఆయన స్థిరంగా చేసుకున్నాడు తను తన పిలుపు దృఢంగా దృఢమే నిశ్చవుతుంది నేను కూడా శారీరకంగా ఎరగాను ఏ మనిషిని చూసినా మనం కామెంట్స్ చేయొద్దు వాళ్ళ గురించి అట్లా ఇట్లా అని చెప్పద్దు రిసెట్ చేసే సేవగానే కాదు మనది మనది ప్రేమ సిద్ధాంతం కదా వాడు ఎటువంటి వాడైనా ప్రేమిస్తావు నిశక్తి కొలది నువ్వు ప్రేమిస్తావు లేదంటే వదిలేస్తావు అంతే ఈ చేతనైతే ప్రేమిస్తావు అంటే ప్రేమ క్రియారూపంగా చూపిస్తావు దాని తర్వాత విడిచిపెడతావు వాడు దాన్ని స్వీకరించాలి కదా ప్రేమను స్వీకరిస్తేనే వాడు వాళ్ళ దేవుడు ఉన్నట్లు వాక్యం చూపించాను నేను యోహన శుభ యోహన పత్రిక కాబట్టి ఇక్కడికి నేను పెడతాను వాక్యం ఇక్కడికి ముగిస్తాను ఎవరికైనా ప్రేరేపణ అంటే మాట్లాడచ్చు దీనికి సపోర్టివ్ లేక దీన్ని ఇంకే రీతిగా అర్థం చేసుకోవాలా ఎవరికైనా ప్రేరేపణ అంటే మాట్లాడండి అన్నా ఇది ముప్పై రెండు వచ్చినంలో సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లను గ్రోవి ఓదిమితిని కానీ మీరు నాట్యం మా నాట్యం ఆడ నైరీ నైతిరి ప్రలాపించి తిరిగి కానీ మీరు ఏడవ నైతిరి రైతిరి కానీ ఒక్కటి చెప్పుకొని మన ఇది అంటే ఇప్పుడు ఇదంత సంత వీధి కదండి ఒక విధంగా చెప్పాలి ఇది సేవా విధానమే ఈ లోకమే సంత లోకం సంతలోకంలోకి వచ్చిందమ్మానం మనుషులు సంత తినడము కొనుక్కోవడము అమ్మడము ఇదే కదా సంత అంటే అమ్మడము కొనడము అదే నిమగ్నమైన కానీ వాళ్ళకి దేవుని సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు దానికి స్పందించలేదని స్వాందించలేదా ప్రాపించి కానీ మీరు ఏడువారై అది ఎంత ఎంత క్రమల గురించి ఎంత ఎంత చెప్పినా కానీ వాళ్ళు దాని గురించి చేత లేదన్నా రాలేదు వాళ్ళు ఇంకా ఉందిలే టైం ఇంకా ఉందిలే అని చెప్పుకోవడం ఒకడు ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని కిల్లక అంటే ఇలాంతా ఒక చిన్న అంటే ఎంత గ్యాంగ్ కానీ ఇంకా గ్యాంగ్ లీడర్స్ అయితే ఇక్కడ బాపిస్ నుంచి చౌహన్ గురించి ఆయన అంటే ఇది ఇది అంటే ఎట్లయినా కామెంట్ అంటే తిండి గురించి అని చెప్తుంది కదా కానీ ఇది అంటే నేను ఫస్ట్ పాయింట్ ప్రకృతిగానే చూడండి వాళ్ళు ఈ లోకాసులు ఎట్లా చూస్తారు మనల్ని నీ ప్రవర్తనని ఎట్లా గమనిస్తున్నారు వాళ్ళు అంటే మనో వీళ్ళు తిండిపోతుంటారు నువ్వు అసలే లేదంటే వీనికి ఏందో ప్రాబ్లం అంటారు ఎట్లా ఉన్నా కామెంట్ చేస్తారని చెప్తుంది ఆ పాయింట్ చేస్తారు అంటే దాన్ని బట్టి ఇక మనం ఏంటంటే ప్రతి ప్రతి దాంట్లో మనం వాళ్ళు అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త మనం అందుకే తినం కదా ఎక్కువ కదా ఈ వాక్యం అవకాశం ఇవ్వద్న్నట్టు వాళ్ళకి ఎందుకంటే అదే ఆత్మ కదా ఇప్పటికి కూడా ఘోషిస్తుంది వెంటాడుతుంది మనుషులు ఆ పరిశైలను శాస్త్రం ధర్మశాస్త్రోపదేశాలు వెంటాడిన అదే ఆత్మ ఇప్పుడు వెంటాడుతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ నా పది మందిలోకి పోయినప్పుడు కూడా మనలో కూడా వాళ్ళు గమనిస్తుంటారు నన్ను చూసిన ఛాన్స్ చాలా మంది మామూలుగా అంటే దాన్ని బట్టి వాళ్ళు మనతో అనకపోయిన డైరెక్ట్ గా ఏర్ కూడా అంటారు ఇట్లా అంతే అట్లా అవకాశం డైరెక్ట్గా వెనకాలే అంటారు డైరెక్ట్గా అంటారు నీవు వెనకాలంటారు దిలీప్ ఉన్నాడా దిలీప్ నాకైతే బ్రదర్ ఏమర్థమైందంటే వాళ్ళు ఎన్న ఎవరు ఎన్నైనా కానీ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి వాళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పి మనం ఆగకూడదని నాకు అర్థమైంది ఎవరో ఎవరో ఏదో బ్యాక్ ఎండ్ లో అన్నారు లేకపోతే నేను క్రిటిసైజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయాలని ఉండరు లోకంలో నా తెలిసిన తర్వాత ఎంకరేజ్ చేయాలని ఉండరు సరే మనం మా గురి మన గమ్యం మనకు తెలుసు కాబట్టి మనం స్ట్రైట్ వే మన గురి గమ్యం కోసం వెళ్ళిపోవాల అదొక తలంపు ఇంకేమైనా తలంపు దిలీప్కి ఏమన్నా వచ్చింది ఐడియా పరశుద్ధరావు ఏమంటాడంటే ఎవరేమనుకున్నా మనం ముందు సాగాలనేది పరశుద్ధరావు తలంపు ఇంకా వరకు ఉందా తలంపు ఇంకేదైనా తలంపు దిలీప్ ఉన్నాడా దిలీప్ నీకేమో తోస్తుంది దాన్ని ఎట్లా పాటించాలా అంటే మనము అంటే ఇప్పుడు అంటే కొంతమందికి మనం చెప్పే ఏదైనా విధానం నచ్చలేదంటే మనం మన ఉండే విధానం కానీ మనం ఏదన్నా చేసే విధానం వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా బ్రదర్ కానీ మనం ఇలాం మన మనస్సాక్షి దేవునికి తెలుస్తుంది కదా అవును అలాగే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇక్కడేముంది బ్రదర్ రొట్టె తినకయో ద్రాక్ష అంటే ఆయన ఏమి తినకుండాన్నా ఆయనని దయ్యం పట్టినాడు అన్నారు కదా పర్ఫెక్ట్ గా ఉంది మనం ఎంత చేసినా ఏదో ఒక దాంట్లో ఇట్లా మనకి మెలిగి పెట్టి ఇట్లా విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నా కానీ మనమైతే అవి ఏ పట్టించుకోవచ్చు మనం ఏదైనా దేవుడే మనకి బయలుపరుస్తాడు కదా బ్రదర్ అంటే అది కరెక్ట్ ఒక మనం ఇప్పుడు మనం ఇచ్చే అంశాలు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరికన్నా చెప్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి అవును అంటే వాళ్ళు ఏదంటే వాళ్ళ విధానాలు వేరే విధంగా ఉంటాయి మన విధానాలు ఒకలాగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘం మన చేర్చేలే చూసుకుంటాము ఒక్కొక్కరికి ఒక్కో రూల్స్ ఉంటాయి మనం చెప్పేదైనా ఎవరు చెప్పేదైనా మనం ఏదైనా వాళ్ళు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు కానీ మనము విమర్శించినా మనము మనం ఏమన్నా మిస్టేక్ చేస్తున్నా లేదన్నా మనం ఏదన్నా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నా కానీ దేవుడిని అడిగితే దేవుడు చూపిస్తాడని నేను అట్లా అనుకుంటున్నా కదా చూపిస్తాడు కరెక్టే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు బాహటంగా నిన్ను కామెంట్ చేస్తున్నారు కదా నువ్వు తిండిపోతు అని లేక నువ్వు దయం అని డైరెక్ట్ అంటున్నారు ఇంకొక దిక్కు మన ప్రభుని వీడు దయంలోకి అధిపతి అన్నారు చెంట డైరెక్ట్గా బయల్ జబూబు దయం పట్టినవాడు అంటే బయల్ దేవత దయ్యం ఇప్పుడు పట్నవాడు అనుకుంటు అన్నారు మన ప్రభుని అంత డైరెక్ట్ గా నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే బాప్తిజం నీతి వ్యూహాన్ని అట్లా అన్నప్పుడు ఆయన సమర్థించకుండా డిఫెండ్ చేసుకుండా ఆయన అరిసిండా అరవలేదు సైలెంట్గా ఉండడం అనేసి ఆయన తినడం స్టార్ట్ చేసిండా అట్లానే మన ప్రభు కూడా వారు ఎవడో నన్ను తిండిపోతున్నది ఆయన మానేసి ఉంటుంది ఆయన చనిపోక ముందు ఏసు ప్రభు అది థర్స్డే అనుకుంటా ఫ్రైడే ఫ్రైడే ఆయన చనిపోయినాడు కదా మనకి తెలుసు మనకి ఫ్రైడే మార్నింగ్ చనిపోయింది తొమ్మిది గంటలకి సెలివేస్తారని అయితే థర్స్డే ఏమవుతుందంటే థర్స్డే పస్కా పండుగ స్టార్ట్ అవుతుంది థర్స్డే సాయంత్రం పస్కా పండగ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు శిష్యులు అందరికీ చెప్తాడు పలాని ఒక వ్యక్తి ఇంట్లో మనము పసకా పండుగను ఆచరించాలా ఆయనకు పోయి చెప్పు ఇది ప్రభునకు కావాలని వాడు పర్మిషన్ ఇస్తే ఆ శిష్యులు దాన్ని పసకాని అక్కడ సిద్ధపరుస్తారు అప్పుడు యేసు ప్రభు వాళ్ళందరితో పాటు కూర్చుకొని పస్కా పండగ ఆయన ఆరాధ వాళ్ళు ఆరాధించారు అక్కడ ఆయన ఏమంటాడంటే బల్ల విరుస్తాడు బళ్ళ విరిచి వాళ్ళకందరికి పంచుతాడు తర్వాత ఆయన ఏమంటాడంటే నేను ఈరోజు మీతో పస్కా భుజించను నేను తిరిగి నా తండ్రి రాజ్యంలో మనం అందరం కలుసుకున్నప్పుడు అప్పుడే మీతో భుజిస్తా అంటాడు అది చాలా ఇంపార్టెంట్ వాక్యం అన్నట్టు ఆయన పస్కా పండగ చెయ్యలేదు ఎందుకంటే ఆయననే పసుకా పశువు కాబట్టి ఆయననే పండుగ అయితే ఆయన ఆ పండగలో ఎందుకు భుజించాలా పండగ ఎందుకు చేసుకోవాలా ఆయన చేసుకోలేదు ఆయన ఏమన్నాడంటే అక్కడ తండ్రి తండ్రి తండ్రి దగ్గరికి వచ్చినాకనే మీ అందరితో పాటు కలిసి నేను ఆ ఆ విందులో పాల్గొంటున్నా అప్పుడు నేను భుజిస్తా ఇప్పుడు మటుకు నేను భుజించాను అని చెప్తాడు అంటే నాకు ఏమనిపించిందంటే ఆయన మరణించక ముందు భుజించడం తగ్గించేసి అనిపిస్తున్నాడు ఎందుకంటే ఎక్కువ ప్రార్థనలో కూర్చునేటువంటి రాత్రులంతా ప్రార్థన ఎందుకంటే మరణం దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఆయనకు తెలిసి ఆత్మలో తన ప్రాణం విడిచిపెట్టాల్సి వస్తుంది తెలుసుకున్నాడు కాబట్టి భుజించడం మానేశాడు అంటే ఒక రకంగా మార్పు చెందినట్టే కదా చూపించింది కదా మనుషులే నా గురించి రీతిగా మాట్లాడుకుంటున్నారు మనుషులు అంటే నేను అనేది ఎవరు ఇప్పుడు పరిశుద్ధరాం అన్నట్టు ఎవరేమనుకుంటే నేనైతే ప్రభలోనే ఉన్నాను కదా అంటే అనుకుంటాం కరెక్టే మనం ప్రభలో ఉన్నామని కానీ అదొక అవకాశం కూడా కదా మనలో ఒక వీక్నెస్ ని ఎవరో చూస్తున్నారు ఎవరో చూసి చూస్తున్నారు అది మనకు ఒక అవకాశమే క్రిటిసిజం చేసేవాడు మన బా మంచి కోరికే చేస్తున్నాను అనుకుంటా నేనైతే ఎందుకంటే వాడు వాడు క్రిటిసైజ్ చేసినప్పుడు నేను రియాక్ట్ అయినా అనుకో నా బలనేతల గురించి నాకు ఇంకా ఏ అవకాశం లేదు తెలుసుకోవడానికి బైబిల్లో చూస్తామని ముఖ్యంగా యాకవ్ రాసిన పత్రికలో ధర్మశాస్త్రం అనేది అద్దం వంటిది లేక స్కూల్ వంటిది ఇచ్చ స్కూల్ అంటాడు కదా దాన్ని అదొక పాఠశాల అయితే అది అద్దం వంటిది కూడా అంటాడు దాని ముందు నిలబడితే ఏమవుతుంది అది కేవలం చెప్తుంది నీ మొహం మీద ఏం మురికి ఉంది నువ్వు సరిగ్గా తయారైనవా లేదా అని చెప్తుంది అంతే కానీ మురిక్కుంటే ఏం చేస్తుంది ధర్మశాస్త్రంకి రుద్దుకోం కదా అర్థం అద్దంలో నిలబడ్డప్పుడు నీ మొహం మీద మురిక్కుంటే అద్దంకి పోయి కదా అది అంతే ధర్మశాస్త్రం చెప్తుంది నీకు మురికి ఉంది నువ్వేంజా పోయి సబ్బుతోని నిర్మోహం కడుకోవాలా వాళ్ళు అదే విధానం అన్నట్టు ప్రిన్సిపల్ కాబట్టి వాళ్ళు కూడా చెప్పిండంటే వాడి ఇష్టం వాడు నా ఇష్టం నేనన్నింటిది కాదన్నట్టు ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి మనం మార్పు చెందాలి అందుకే పరిపూర్ణతకి రావాలా పరిపక్వం చెందాలా రూపాంతరం పొందాలా మనం కూడా ఒకరోజు ఆ అనుభవంలోనికి మనం రావాలంటే మటుకు మనం ప్రతిదీ కేర్ఫుల్ గా తీసుకోవాలా పొలెట్గా తీసుకోవాలా ప్రభు అలాని వ్యక్తిని నాకు క్రిటికల్ గా పెట్టినందుకు నీకెంతో వదనాలు ప్రభు ఆ వ్యక్తి లేకపోయితే నాకు ఇది తెలియకపోయేది ప్రభు నేను ఆ వ్యక్తి పట్ల ప్రేమను చూపించినట్లు నా గురించి తీర్చిండి నా మీద నేరాలు మోపిండి వాన్ని తిట్టకుండా నేను వాణ్ణి నా జీవితాలు నడిపిస్తాను నీకు ఎంతో వదనాలు ప్రభావ దేవునికి వదనాలు వీడి ద్వారా నాకు ఇవి బయలుపరుస్తున్న ఈరోజు నా బలహీనతలు అని నేను మార్చుకోవడానికి దాన్ని వాడుకుంటే అవకాశాన్ని ఏమవుతుందంటే వాడు నాకు క్రిటిసిజం చేస్తున్నాడు అంటే నన్ను చెప్పిస్తున్నాడు రీతికి చెప్పాలంటే మన నాకు ఆశీర్వాదం కావాలి కదా పోయిన వారం చూసిన వాక్యం అది మనం చెప్పే మనం ఆచరించాల కూడా బ్రదర్ ఇదంతే మనలో మన మనం వెళ్తున్న దేవుని యొక్క మార్గంలో మనం వెళ్తున్నా కానీ ఇప్పుడు ఆయన బాఫీస్ మీ చేయను కానీ మన ప్రభు కానీ ఆయన వాళ్ళ సేవలు ఉన్నప్పుడే కదా ఇలాంటివి వచ్చినాయి వాళ్ళకి అనుభవంలో కాబట్టి మన మన ఆత్మీయ జీవితంలో మనం పోతున్నా కాని మనకు తెలియకుండా మనం అనుకుంటూ మనం బాగానే ఉన్నాం అనుకుంటాం కానీ కొరి మన ఏందనేది ప్రభుత్వ చూస్తుంటే తర్వాత ఏంటంటే ఆయన ఒక అన్ని విధాలుగా మాట్లాడుతుంటాడు ఆయన మన ఇరుగు పొరుగుతో ఒక దశలో మాట్లాడుతుంటాడు మనప్పుడు మన దాన్ని వాళ్ళ మీద రియాక్ట్ కాకుండా అది అప్పుడు ఆత్మీయంగా మనం సంపూర్ణంగా మనం ప్రభులు ఉండి మనం అర్థం చేసుకున్నప్పుడు అయితే మన కోపం రాదు అంటే దేవుడు నన్ను హెచ్చరిస్తానేమో నేను ఇది అప్పుడు ఎమ్మిటే ప్రభా ఇది నా ఈ రీతిగా ఉంటుంది కాబట్టి నీ ఈ లోకం లేదు జరగదు అతను మాట్లాడుతున్నాంటే ప్రభా నువ్వు నాలుగు ఉంది కాబట్టి అతను చూపిస్తున్నాడు ప్రభా ఇప్పుడే దాని నుంచి నేను విడుదల పొందాడు ప్రభు నువ్వు సాయం చేతి ప్రభా అని అట్లా కూడా మనం అట్లా రియాక్ట్ అయినప్పుడే మనం ఆయన ఆయన ఆయనకు మన విధేయులు మన సేవ సంపన్న పోతానంట మనం వాళ్ళు మనం క్వశ్చన్ చేసేవారు లేకుండా వాళ్ళని అది మనం తీసుకోవాలి ప్రతిదీ మనం తీసుకోవాలి ఎందుకంటే మనం అది మన గ్రహించాలి కూడా దశ మనం రెండు విధాలుగా ఏంటంటే ఒకటి ఏంటంటే మనం మన ఆత్మీయంగా ఉన్న సంపన్న పోతున్న కూడా నిందలు పెడతారు అది ఒకటి ఇంకోటి ఏంటంటే మనలో బలహీతలు ఉన్నా గానీ ఇట్లా కూడా వస్తుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ అంటే అది మన ఆత్మ అది అర్థం చేసుకోగలం ఒక దశలో అది ఆ బలహీత ఉన్నప్పుడు ఆటోమేటిక్ అది దేవుడు ఆ తలంపు వస్తుంది ఆటోమేటిక్ అది ఇది కరెక్టే కదా అని ఒక దశలో నీకు అట్లా నీళ్ళు ఏం లేకుండా కానీ అట్లా అది అప్పుడు కూడా నీవంత హాట్ కావన్నట్టు అంటే రెండు విధాలుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఎవరిని ఇదిగా మాట్లాడుకున్నా అని ఎందుకంటే నా గురించి ఇట్లా అని లేకుండా ఎందుకంటే పగుని గురించి కూడా అన్నారు కదా ఆయన సినిస్తా కూడా నేను ఎవరు నేను గుద్దినారు ఎవరు ప్రవేశించారని చెప్పి అన్నారు ఆయన తిట్టిండ్రు ఉమ్మ ఎన్నో దేశులు కానీ ఆయన కానీ ఆయన ఏ పాపం చేయలే అయినా కానీ అటు ఎన్ని భరించినట్టు ఒక మాట కూడా అనలే కాబట్టి అంత పరిస్థితులు మన ప్రభు మీద నిందేసినప్పుడు మన మీద కూడా వేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం కాబట్టి సంపూర్ణమం ముందుకు పోతున్నాం కాబట్టి ఆటంక దృష్టి కూడా అట్లా నిందలేస్తారు ఒక విధంగా చెప్తారంటే ఒక విధంగా మన స్నేహితులు ఉన్నా కానీ మనుషులు వాటిని చూపిస్తున్నప్పుడు మనం ఎమ్మిటి సరి చేసుకోవాలా మనం అలా అనేది అన్నప్పుడు ఒకవేళ మనం అంతకుముందు జరిగిపోయినా కూడా అవి రేట్ చేస్తూ ఉండొచ్చు ఒక విధంగా దృష్టిగా అట్లా పెట్టుకు అయినా కానీ అవును ఒకప్పుడు నేను ఆ రీతికుంటాను ఇప్పుడు నేను ఆ రీతిలో లేను ఒకవేళ ఆ రీతికి నిన్ను నేను నొప్పించుకుంటే నన్ను క్షమించు అలాంటి ఆ హృదయం మనకు కలిగినప్పుడే మనం దాని నుంచి సంపూర్ణంగా దాని నుంచి మనం ముందుకు దశ ఆగిపోకుండా పోగలం అంటే అడుగు మనం పోతున్నప్పుడు ఎన్నో విధాలుగా ఆటంకాలు వస్తుంటాయి దుష్టుడు అట్ అట్లా వస్తుంటే కొన్ని విధాలుగా మనం మనం ఎక్కడ తప్పులు పడకుండా ఆ టైంలో మన దేవుడు ఎత్తి చూపించినట్టు దేవుడే హెచ్చరిస్తున్నట్టు నువ్వు పోతను బాగానే ఉంది అని నీ గురించి ఇట్లా అనుకుంటాడు నువ్వు నా బిడ్డగా ఉండాలంటే నువ్వు ఇట్లా ఉండకూడదు అట్లా కూడా దావి ఇప్పుడు మన దావి అంతే కదన్నా దావి చెప్తూ ఉంటాడు దూషిస్తూ ఉంటే అని నా ఏలిన నాకు సెలవి నేను వాళ్ళు బోయి వాళ్ళు తల్ల తీసేస్తానంటే లేదు లేదు నువ్వేమని మనకు యహోవ చె సెలవులేని వాడు నా మీద ఇంత కూడా బలం అంటే ఏదో బలమైన ఉంది అక్కడ కానీ దావి ఏం చేసిన ఆయన హృదయాన్ని అర్థం చేసుకుని ప్రభు హెచ్చరిస్తా అని చెప్పి దాన్ని ఆయన ఏం అనలే అంటే అలాంటి స్వభావం ఉన్నప్పుడే మనం ప్రభులో మనకు సంపూర్ణంగా బాగలవు మనం చెప్పిన ఈ మూడు మూడు వారాల నుంచి ధ్యానించిన వాక్యం ఏంటంటే మనం సంపూర్ణంగా మనం ఆయన ప్రేమను చూపించినప్పుడే మనం ఆయన ఆయన మనం కాబట్టి మనం మనం అరితూ పోతున్నా కానీ మనల్ని ఎంతగా మనం ప్రేమించి వాళ్ళు ద్వేషిస్తున్నాగా మనం ప్రేమిస్తూ ఉంటాం కానీ ఒకనొక దీన్ని వాడు అర్థం చేసుకుంటాడు అదే నేను ఇంతగా ద్వేషిస్తాను నన్ను ఎంతగా ప్రేమిస్తాడు అంటే ఇది ఇది ఏంది ఈ విధానం ఏంది అన్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేసి ప్రేమ అర్థం చేసుకుంటారు కదా అని కూడా వాడు హృదయం మార్పు చెందొచ్చు చూపించండి దేవుడు ఒకసారి ఏమైందంటే ఈ శ్రీనివాస మన నుంచి వెళ్ళిపోయింది కదా అయితే ఎందుకు వెళ్ళిపోయిండు ప్రభు సంపూర్ణంగా అయినా రక్షణలకెళ్ళి వెళ్ళిపోయాడే మిమ్మల్ని తిరుణీకరించండు మీరు దేవుడు కాదని ఎందుకు స్వీకరించండు అని నేను బాధపడ్డా ప్రభు సన్నిధిలో అప్పుడు ప్రభు నాకు చూపించింది ఏంటంటే మీలోనే ఒక వ్యక్తి వలన అది జరిగిందండి మనలో నుంచే ఒక వ్యక్తి వల్ల జరిగింది మనం ఓపెన్ చెప్తే కొంచెం కష్టం ఉంటుంది కానీ ఒక బ్రదర్ గురించి చూపించండి బ్రదర్ వలన శ్రీనివాస్ గారు ఇట్లా తయారైండు అని దాని తర్వాత ఆ బ్రదర్ని మనము సరి చేయలేదని మనకు వ్యతిరేకంగా ఆయన ఒక బ్రదర్ తన కుటుంబం పట్ల నిర్లక్ష్యత చూపించిండు తన సహోదరుల పట్ల నిర్లక్ష్యత చూపించిండు చూపిస్తూ కూడా సేవ చేస్తుండు నువ్వు దాన్ని సమర్థించినవు అని నాకు వ్యతిరేకంగా తిరిగిండి అన్నట్టు అట్లా దూరం అయిపోయిండు మనకి అని దేవుడు చూపించిండు కాబట్టి మనము ఆ బ్రదర్కి అవకాశం ఇచ్చినట్లే ఆ బ్రదర్లు సైతం దూరడానికి మనమే కారణమైన అన్నట్టు చూపించింది దేవుడు అదే నీ కుటుంబీకులని పట్టించుకునింటే వారి కష్టాలలో వాళ్ళ శ్రమలలో నువ్వు పట్టించుకునింటే అతను అట్లా దృఢం కాకపోయే దేవుడు నాకు అవునన్నా అది చూపిస్తాడు చూపిస్తాడు అదే అన్న కరెక్టే అన్నా మీరు చెప్పి అది అది ఇంకొక విధంగా నేను అదే అదే రిపీట్ గా మేము ఒకసారి ఇక్కడ సేవకి వెళ్ళొస్తుంటే వెనక సీట్లు బస్సులో కూర్చున్నాము కూర్చుంటే ఒక బ్రదర్కి ఇట్లా మామూలుగా మాట మీద మాట మీద మీరు ఎక్కడికి వెళ్ళొస్తారంటే సువార్థ చెప్పు నీకు వెళ్ళొస్తున్నా అంటే మీరు ఎక్కడ ఉంటారంటే మేము కూడా పాలన దిక్కుంటాం అని చెప్తే అట్లా ప్రేరుకి వెళ్తున్నారు సేవ చేస్తారు అనే అన్ని ఆ టాపిక్ లో మాట్లాడుకుంటూ మాట్లాడుకునేసరికి ఇప్పుడు ఏమైందంటే సేవ చేయాలంటే పిలుపు ఉండాలా అది ఇది అని చెప్పి అని మాట్లాడుతా మాట్లాడతా వాళ్ళ పాస్టర్ గురించి వచ్చిందన్న వచ్చిన తర్వాత ఆయన ఏమంటుందంటే ఇక ఆ పాస్టర్ ఈ రీతిగా నేను ఇంతగా చేసిన చర్చికి ఎంత చేసినా ఇంత మంచిగా ఉన్న కానీ కానీ నాకు నన్ను ఇదిగా చేసిన నేను అవమాన చేసింది కాబట్టి వాళ్ళు ఫాస్ట్ అటాక్ చేసి నేను చర్చి కూడా పోవట్లేదు నా పార్టీకి నేను గమ్ములు ఉంటున్నాను పొందిన వ్యక్తి ఆయన వాదన వ్యక్తపరుస్తున్నట్టు అంటే మీరు చెప్పిన ప్రకారం కాదంటే అది దేవుడు బయలుపరుస్తున్నా అంటే ఆ వ్యక్తికి ఆ రీతిగా పోవటానికి అంత శరీరంగా తయారయ్యి ద్వేషము కోపం కారణం ఒక విధంగా మనమే కారణం కదా అట్లా జీవిస్తే అట్లా ఆయన చెప్తాను అన్నట్టు చెప్తూ లేదు బెదర్ వాళ్ళు మనం అట్లా అనొద్దు మనం ఎవరు ఎవరిది దేవుడు వాళ్ళు చూస్తాడు కాబట్టి మనం వాళ్ళ గురించి మనం దేవునికి దూరం కావద్దు బెదర్ అని చెప్పి అది అట్లా మేము వాళ్ళ అట్లా చెప్పాం అంటాం ఆ వ్యక్తికి అంటే అట్లనే కూడా చాలా మందిని చూస్తూ ఉన్నా అప్పుడు సాధారణంగా మాకు కలుస్తూ ఉంటారు మా వాళ్ళు కావాలి చర్చికి మాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ ప్రాధాన్యత ఎప్పుడు వాళ్ళే చూస్తూ ఉంటారు అట్లా కూడా వాళ్ళ మనసులో ఇదైపోయి దేవుని మీద నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది ఆ పాప దేశం పెరుగుతుంటుంది దేశం వాళ్ళు ఏమైతే దుష్టుడు వాళ్ళని చిత్రం చేసి తొందుకు దేవు బయటకు పోయి ముఖంగా జీవిస్తాం వాడు పోయి పది మంది చెప్పటం ఏమైందంటే సాక్ష్యం పోతుంది అన్నట్టు అట్లా అంటే దాని యొక్క చిన్న మిస్టేక్ వల్ల అది ఎంత భయంకరంగా అది స్ప్రెడ్ అది ఈ వాక్యం ప్రకారం చేస్తే అది చాలా డేంజర్ అన్నట్టు అంటే మనమే దానికి అవకాశం ఇస్తే మనం మనం పోయేది కాకుండా దానివల్ల ఎంతో మంది అట్లా ఇది అయిపోతుంది చాలా ముఖ్యమైనది కదండి అసలు అందుకే అట్లా మన గురించి ఏ రోజు చెప్తున్నారు ఒక దీన్ని ఏరో ప్రాంతానికి మనం భోజనస్తే వాటికి చెప్తానికి అది ఈ బ్రదరా అలాంటి ఏ రోడ్డు చెప్పుకుంటానుకో అప్పుడు మన సా మన వాక్యం వాడికి స్వీకరించడుగా వాడు పది మందికి చెప్తారు దీని గురించి మనం తెలుసు పాలన చెప్పినారు ఆత్మీయమైన విధానంలో పోతున్న ప్లేస్ అన్ని మనకు ఉంటాయి కాబట్టి ప్రతి దానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ప్రతి దశలో మన జాగ్రత్తగా ఉండి వాటి సరి చేసుకుంటూ మనం అట్ట పోయినప్పుడే ఓర్పు స్నానము ఇవన్నీ చాలా అవసరమని ఈ వాక్యం ప్రకారం కిస్తే వాళ్ళు మా కూడా వాళ్ళు ఏమనలేదు ఆయన వాళ్ళకి అదే ఆయన మన జీవితంలో అన్నగాని ఒకవేళ అన్న అలాంటి బలహీతలు మనం ఉంటే సరి చేస్తే బయటకు రావాలి ఏంటంటే మనం అరికి కూడా నిన్ను అంటారు అయినా కానీ నువ్వు ఊచుకోవాలా చేసిన కొంతమంది అడుగుతున్నారు అన్నాడు కాబట్టి వాడు గమ్ములు ఉంటాడు అట్లా కూడా ఇవన్నీ వస్తాయి నిందలు అని చెప్పిన కదా ప్రభు కాబట్టి మనకి అంటాడు అపవాదికి చోటు ఇవ్వకూడదు కదా కాబట్టి ఇవన్నీ చోటు ఇవ్వటం కదా ఇవన్నీ మనకు అది దేవుడు తప్ప ఆయన ఎంతగానో అవన్నీ చూపి ఎన్నో విషయాలు చూపించిండు ఆయన ఇట్లా జీవించాలని అని చెప్పిండు అవన్నీ పైగా ఈ పక్కన పెట్టేసి మనం సంతటా మనం శ్రమ దేవుడు ఇట్లా అని చెప్పి ఆయన ఆయన నామం దాని వల్ల దూషింపబడుతుంది ఇంకోటి వారి శారీరకంగా తయారైస్తున్నాడు అట్లా దానికి కారణం కారకులు ఒక విధంగా అట్లా జీవించేనే దానికి మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా అట్లా అది అట్లా ఉంది కాబట్టి అంటే ఈ వాక్యం అంటే మళ్ళీ నీకు ఆహారం మీద బలహీనత ఉన్నట్లు మనుషులకు చూడ అన్నట్టు నువ్వు సరే నువ్వు నీకు ఆహారం బాగా తినాలని అంటే తప్పులేదు తినడంలో బైబిల్ వాక్యం ప్రకారంగా కొంతమందికి ఉంటది బాగా ఆశ తినాలని తప్పులేదు తినడంలో అయితే దాన్ని ఏంటంటే మనం పబ్లిక్ లో మనము సేవ జీవితంలో ఉన్నప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ గుణగణాలు బయటకు చూపించుకోవద్దు ఇంట్లో తినుకో బయట వాడుకుని జాగ్రత్త ఉండదు ఎందుకంటే ఆ ఒక్క గుణగణం వల్ల కొంతమంది రక్షణ పొందకపోతారు ఆ రోజు నువ్వు చెప్పే వాక్యం వినకపోతారే వీడు వస్తుంది చెప్తారు కానీ ఇట్లా ఎట్లా అని అట్లా మనం వాడుకో అవును ఏంటంటే ఇప్పుడు అప్పుడు బాప్సమి జీవనేది ఆయన అరణ్యంలో జీవించిన వాడు కదా సోలు సంచి కట్టుకున్నవాడు నడుముకు సింపుల్ లైఫ్ కాబట్టి ఆయన అటువంటి ఆహారం అలవాటుబడి ఎప్పుడు ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు దాగినా తెలియదు మన ప్రభు మటుకు అనేక ప్రాంతాలలో ఆయనని ఆహ్వానించిన వాడు కదా పండుగలకి పెళ్లిళ్ళకి ఆహ్వానించారు అతన్ని కాబట్టి ఆయనకి ఏమో అటువంటి ఆహారం పెట్టారు తింటేనేమో ఒక బాధ తింటేనే ఒక బాధ తినకపోతే ఒక బాధ అంటే రొంటి మధ్యలో ఉన్నప్పుడు అది రొంటి జాగ్రత్తగా వాటిని బ్యాలెన్స్ అదే పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడంటే ఇప్పుడు మోడరేట్ పొజిషన్ తీసుకోవాలా నువ్వు ఎక్కువ తినద్దు తక్కువ తినద్దు అనికే ప్రాక్టీస్ చేస్తా కదా ఎక్కడ ఒకటేసారి సర్వ్ చేసుకుంటా ఫుడ్ మొన్న ఒక్క రోజే మీ ఇంట్లో పోయినప్పుడు మొన్న అనుకుంటా రెండు సార్లు తిన్నా ిర్యానీ ఎక్కడ పోయినా ఒకటే సర్వింగ్ నేను తినది మన శరాలకు అవసరం లేదు అంతగానం ఆహారం ఫస్ట్ పాయింట్ ఎంత తినాల అంత తినాలి అదంటే ఇది సరే అది ఆ జ్ఞానం దేవుడే మనకి ఇవ్వాలా ముఖ్యంగా నేను నేర్చుకుంది ఏంటంటే ఆకలి ఉంటేనే తినాలా ఆకలి లేకుంటే తినద్దు అలవాటువాలండి చాలా ముఖ్యమైన అన్న ఇది చాలా ముఖ్యమైన కరెక్ట్ టైం ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఒక విధానం లోక విధానం ఏంటంటే తొమ్మిది గంటలకు అన్నం మామూలు బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలా ఒంటి గంటకు అన్నం మధ్యాహ్న అన్నం దిగాల తినాలా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎనిమిది గంటలకు అట్లా ప్రోగ్రామ్ లాగా అయిపోయింది కాబట్టి అది ఆ బాడీ పడింది అన్నట్టు దానివల్ల మైనస్ మాట మైనస్ దాంట్లో దానివల్ల మైనస్ ఏంటంటే ఒకటి శరీరం కుషించిపోతుంది రెండు పైగా రెండోది ఇంకోటి ఏంటంటే మనం ఆ జ్ఞానం లేక కొంత అది కాబట్టి బాడీ అది మన మాట వింటది అని మన అజరినప్పుడు దాని విధానం బట్టి దానికి మనం తీసుకోవాలనేది ఇంకొక విధంగా పాయింట్ అంటే దీనివల్ల చాలా చాలా లాభం ఉందనంటే ఇది తెలుసుకుంటే ఈ వాక్యం ప్రకారం చూసుకుంటే మన బాడీని మనం ఈ రీతిగా దాన్ని తీసుకోవచ్చు అనంట ఆకలి అయినప్పుడు తినవచ్చు ఆ ఆకలి కూడా దాన్ని ఏదైనా అలవాటు చేసుకోవాలన్నట్టు అది అలవాటు చేసుకొని ప్రాక్టీస్ లో పెడితేనే అది అది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కో రో ముప్పై పది రోజులు కూడా అన్నం తినకుండా ఉంటారు అట్లా అట్లా అంటే ఒక సాధన అన్నట్టు బాడీని అట్లా మనం చేసుకుంటేనే ఇంకోటి ఏంటంటే వాళ్ళు దేనికోసం చేసుకుంటూ మనకు తెలియదు కానీ మనకైతే ప్రభు చూపించే వారి ప్రకారంగా ఏంటంటే మనం ప్రభులో మన అనేది ఎక్కువ సేవ చేయాలనేది ఆశ మన అంతకుంచి మనకి ఏం ఎక్కువ బతకాలని ఉండదు కాబట్టి ఏంటంటే దానివల్ల మన బాడీ ఒకవనకు నేను ఏదైనా కొండలకు అడుగులే గుట్టలోకి పోతాము ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు తినడానికి ఆహారమే వాళ్ళకు ఉండదు మనకేం పెడతారు అలాంటప్పుడు మన బాడీ మన అట్లా అట్లా మనం అలవాటు పడినప్పుడు ఏమైంది అంటే మనకి సర్దిగా ఏమి ఉండదు అట్లా కాకుండా ఉంటే తినాలి వాళ్ళు ఏది పెట్టిన తినాలన్నా అదొక పాయింట్ వాళ్ళు ఏది పెట్టిన తినాలి చెప్పడానికి కూడా వీల్లేదు అదొక పాయింట్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో దొరకపోయినా గానీ మన దాన్ని అట్లా చేసుకొని ఉన్నప్పుడు కూడా అట్లా ఉండదు ఆ రకంగా ఉన్నపోతే ఏమవుతుందంటే ఒక ఒక టైం ఒక సైడ్ మనకు ఆకలి అయితే ఒక సైడ్ ఏమో మనం సువార్త నడుస్తూ ఉంటుంది అంటే మనసు అనేది ఎటు పోతుంటుంది అంటే ఇవన్నీ స్పిరిచువల్ గా ప్రతి దాంటిది మనం అట్లా అర్థం చేసుకుంటే అట్లా ఎక్కడ చెప్పరు కూడా ఎవరు కానీ మనం మనకి దేవుడు ఆ రీతిగా మనం చూపిస్తున్నాం అనే కొన్ని సంవత్సరాలు దాన్ని బట్టి మన హెల్త్ కూడా మనకు జాగ్రత్త ట్రైనింగ్ లాగా నిజంగా గాడ్ గ్రేస్ అన్నది నిజంగా ఎందుకంటే చాలా మందికి విధానాలు ఉండవు అన్నట్టు ఏదో బాడీ ఎట్లా అనేది అది ఎందుకు అవసరం అనేది ఉన్నాయి దానికి సంబంధించిన వాక్యూలు బైబుల్ కూడా ఉన్నాయి కానీ మనం అది ఎక్కడ చెప్పరు కాబట్టి అది మనం కొంత ఆయన కృప ఉంది కాబట్టి మనం కొన్ని సంవత్సరాలు చూసుకున్నాం కాబట్టి మన హెల్త్ ఇరవై వరకు కాపాడుకుంటాం ముఖ్యంగా నేనే అంతకుముందు ఏది పడితే దినేష్ తోలము బజ్జీలని అది అని అట్లా అట్లా ఉండి కొంతకాలం హెల్త్ కావచ్చు ఎప్పుడైతే మనం ఇది ఇది ఇప్పుడు బైబుల్ ప్రకారం వాక్య ప్రకారం మనకి అది బయలుపరిచందో చాలా వరకు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం అనారోగ్యాల నుంచి కాబట్టి ఇది కూడా ఒక విధంగా ఆత్మీయంగా ప్రబులించి వచ్చిందే కదా మామూలు అది మన మన శరీరం కూడా మనం కాపాడుకోవాలి కదా అదని అది ఎందుకంటే దానికి దానికో ఒక నియమం ఉంది కదా ప్రతిదానికో శరీరం లేకుండా ఆత్మ ఉండి కూడా కాదన్నట్టు అట్లా అంటే ఒక పని అది ఉండాలి కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్తగా హెల్త్ కాపాడుకోవాలనేది కూడా ముఖ్యమైన ముఖ్యంగా మళ్ళా బ్యాక్ వాక్యానికే పోయినాం అనుకో వాక్యాన్ని మరోసారి మనం వెతుకుతే ఏమవుతుందంటే ఆయన ఎందుకు తినలేదు రొట్టె ద్రాక్షరసం తాగలేదు ఎందుకంటే ఆరణ్యంలో ఓ రొట్టె చేసేయాడు ఫస్ట్ పాయింట్ ఆరణ్యంలో జీవించిన వాడు ఆయన అడుగులలో జీవించిన వాడు అక్కడ ఏం దొరికింది అదే తిన్నాడు ఆయన అందుకే రొట్టెలు చేసుకోలేదు ఆయన తర్వాత ద్రాక్షరసం తాగొద్దు ఎందుకంటే ఆయన నాజులు చేయబడ్డవాడు కదా బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ సంసోన కూడా సంసోనతో కూడా దేవుడు మాట దూత మాట్లాడతాడు మనోహ భార్య దగ్గరకు వచ్చినప్పుడు ఈ బిడ్డ నాజిరు చేయబడ్డవాడు కాబట్టి ఈ బిడ్డ తల మీద క్షవరం కావద్దు తర్వాత ఈ బిడ్డ ద్రాక్ష ద్రాక్ష నుంచి వచ్చిన దేన్ని ముట్టకూడదు కాబట్టి నాజీరు చేయబడ్డవాడు ద్రాక్షరాసం తాగద్దు అందుకు బాప్సమి వ్యూహం తాగలేదు తర్వాత అదే మార్గంలో కాబట్టి రొట్టే దొరకదు దానికి తర్వాత ఇంకా ఆత్మీయంగా మనం దాన్ని ఇంకా లోతలు పడు మనకి ఒక స్టెప్ బై స్టెప్పే కదా ఇది నేర్చుకుంటున్నాం ఆత్మీయంగా పోతే ఈయన మన ప్రభుకి ముందు బయలుదేరిన వాడు ఆయన మార్గంని సరళం చేసిన కదా అరిన మార్గం నుంచి ప్రభు త్రోవలను సరళం చేసిన వాడు ఈయన ప్రభుని లోకానికి పరిచయం చేసేవాడైనా అంటే బాప్తిజం ఇచ్చూహను పాత నిబంధన విధానాలకి ముగింపు అన్నట్టు ముగింపులో ఏం చేస్తున్నాడు ఇతనే నూతన నిబంధనకి కారకుడు అని పరిచయం చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిండు కాబట్టి ఆయన రొట్టే ద్రాక్షరసం తాగన అవసరం లేదు ఏస్ప్రవే రొట్టే ద్రాక్షరసం కాబట్టి ఆయన ముందు విన పరిచయం చేసినవాడు ఈ లోకానికి కాబట్టి ఆయన ద్రాక్షరసము రొట్టె తీసుకుని లేదని ఎందుకంటే ఆయన పాత నిబంధన ముగింపుకి చిహ్నంగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన తర్వాత ఏసు మరణించినాకనే అందులో పాలు పొందాలా ఏసుప్రవ్తో పాటు నివసించిన వాళ్ళు ఆయనతో పాలు పొందాలి అందుకే శిష్యులు పాలు పొందినట్టు మనం చూస్తాం వాక్యం ఇవన్నీ బహులు ఆత్మీయంగా కానీ మనకు అర్థం ఏంటంటే ఇప్పుడు సంత లోకంలో ఉంటేనేమో అవన్నీ దొరుకుతాయి రొట్టె ద్రాక్ష అన్నీ దొరుకుతాయి ఈయన అడవులలో ఉన్నట్టు ఆయనకి ఏం దొరుకుతాయి పాపం చిన్నప్పటి నుంచి అట్లా ఇప్పుడు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు పడి సిటీకి వచ్చినాక అన్నం తినమంటే ఎట్లా తింటాం రొట్టెలు తినేటోడు అన్నం తింటాడు చిన్నప్పటి నుంచి అన్నం తినేటోడు రొట్టె తినమంటే వానికి అసహ్యం వేస్తుంది కదా ఇవన్నీ సహజంగా కూడా ఉంటాయి విషయాలు ఇవన్నీ మనం మనం ఏం చేయాలంటే మాడరేట్ స్టాండ్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో అంటే మాడరేట్ స్టాండ్ ఏంటంటే నువ్వు ఎక్కువ తినవు తక్కువ తినవు మితంగా ఉంటావు నేను ఒక సీక్రెట్ నేర్చుకుని ఏంటంటే నేను ఎంత తిన్నా కొంచెం ఆకలి పెట్టేస్తా ఎందుకంటే సేవలో ఎక్కడెక్కడ పోతుంటాం కదా కొంచెం పెట్టే అలా ఆకలి లేకపోతే నీ ఆకలికి మించి నువ్వు తిన్నావు శరీరం కృషించిపోతూ ఉంటుంది తర్వాత నేను నిన్న తినను అనుకుంటాను మొన్న దినాను చెప్పినట్టున్నానే ఈ శరీరము ఎంత కాలం నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకాలం నీ ప్రాణం నీ శరీరంలో ఉంటుంది ఎందుకంటే దానికి త్వరగా బయటికి ఆశ తను దేవుడు ఏం పెట్టిండు నీ శర్రానికి ఒక టైం పెట్టిండి ఇది క్లాక్ అంటాం టైం క్లాక్ అంటాం ఈ టైంలో నిన్ను పెట్టేసిండు ఈ శరీరం ఏమవుతుంది ఆ టైం ప్రకారంగా మినిమం డెబ్బై సంవత్సరాలు మ్యాక్సిమం నూట సంవత్సరాలు మోస్ట్లీ నూట సంవత్సరాలు బ్రతికిండు నన్ను నా ఐషు వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు కనీసం ఒక డెబ్బై సంవత్సరాల నుంచి వంద ఎండు బ్రతకాలంటే ఈ శర్రాన్ని నువ్వు అదుపులోకి పెట్టుకోవాలా లేకపోతే అది కృషించిపోయిందనుకో అది రోగ్రస్తగా అయిందనుకో ఆత్మకి అవకాశం ఉన్నట్టు బయట పోవడానికి నువ్వు బెడ్రెడీ నైనావు అనుకో అది బయట వస్తూ ఉంటుంది నువ్వు బెడ్ మీదనే కూర్చుంటావు జీవితంతో అందుకే ఈ శర్రాన్ని కేర్ఫుల్గా మనం కాపాడుకున్నంత కాలము నీ ఆత్మ మా స్థుతించగలదు ప్రభుని మహిమపరచగలదు సేవలో ముందుకు పోగలదు ఈరోజు సేవా జీవితంలో అనేక మంది ఎందుకు రోగ్రస్తులు సేవ చేయలేని స్థితిలో ఉన్నారు శర్రము కృషించిపోయినాక ఈ ప్రాణం కూడా ఇంక ఇది దాన్ని విడిచిపెట్టాలని ఇంకా సిద్ధపడతా ఉంటది నేను ఎంత త్వరగా విడిచిపెట్టాలా వీణి ఎందుకంటే నిర్లక్ష్యం ఫెల దానికి తెలుసు వీడు విచ్చని వీడిగా తిరిగేవాడు వీడిని శరణి విడిచిపెట్టాలని అది ఎదురు చూస్తూ ఉంటుంది ఎంత త్వరగా వీడు సస్తేనే పోవాలా బయటికి అని ఎందుకంటే వీడు వినే టైప్ కాదని ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్ బెడ్ విని ఉంటావో ఇంక అది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది బయటికి పోవడం బయటికి వెళ్ళిపోతా ఉంటుంది కాబట్టి దేవుడు మనిషిని అంత ఆశ్చర్యకరంగా చేసిండు అర్థం చేసుకోవడం ఎంత కష్టం మనిషిని మనిషి అర్థం చేసుకోవడం మరీ కష్టం కదా వ్యక్తి సహించాలా ఎవడు క్రిటిసైజ్ చేసినా వాని పట్ల ప్రేమ చూపించాలా అది నేను నేర్చుకున్న పాయింట్ ఈరోజు నన్ను క్రిటిసైజ్ చేసిన వాడు నాకు మేల్ చేస్తుండే కదా నెహం ఎలా చేసిన వాక్యం ప్రకారంగా వాడు నన్ను చెప్పిస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది మళ్ళీ వాడు నాకు పాలు చూస్తుంటాడు కదా వాని గురించి ఎందుకు తక్కువ లేక ఆలోచించాలా వీడు నా గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడుతుంటాడు ఆ హాబు అది ఆశీర్వదం కావాలి కదా త్రిషి చేసే వాని గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తే నీకు బాగా ఆశీర్వాదం అది నేను నేర్చుకుంటున్నా వాడి వాడికి సేవ వాడికి అప్పగించబడ్డ సేవ అన్నట్టు క్రిటిసైజ్ చేసే సేవ మనకేంటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మనకు ఆశలు దొరుకుతూ ఉంటాయి ఇంకా పైపోతూ ఉంటాం మనం నువ్వు రియాక్ట్ అయితే కింద పడిపోతావు అక్కడి నుంచి వాడిని లెవెల్కి వెళ్ళిపోతావు క్రిటిసైజ్ చేస్తున్నాడు ఎప్పుడు కింద ఉంటాడు పైన ఉన్నాడు వాడు మనం పైన ఉన్నా కాబట్టి క్రిటిసైజ్ చేస్తున్నాడు వాడు మనం కరెక్ట్ గుణం కాబట్టి క్రిటిసైజ్ చేస్తున్నాడు మనం బోధలో సేవలో కరెక్ట్ గుణం కాబట్టి వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడు కింద ఉన్నాడు కాబట్టి మరి వాడిని లెవెల్కి నువ్వు దిగిపోతావా నీ లెవెల్కి వాణ్ణి తీసుకొని పోతావా అది ఈరోజు మనం తీర్మానించుకోవాలి ఈ వాక్యం ప్రకారం వాటితో పోయి నువ్వు చర్చించి కొంచెం కష్టపడ్డవనుకో వాటి వాటి నువ్వు శ్రమ పడ్డవనుకో వాటి కొట్లాడినవనుకో నీ లెవెల్ నుంచి కింద పడిపోయినట్లు నువ్వు కాబట్టి మనం తిరిగబడదుసైడ్ చేస్తుంటే మనుషులని ప్రేమ చూపిస్తాను సంతోషించ బ్రదర్ని నాకు క్రిటికల్గా పెట్టుకుంటే నీకు ఎంతో వందనాలు ప్రభు కనికరించండి ఆ బ్రదర్ని కూడా ఆచరించి ప్రభు అని రేపాలి ఎందుకంటే వాడి ద్వారా నీకు ఆశలు వస్తున్నాయి కాబట్టి నేను క్రిటిసైజ్ చేసే వాడి ద్వారా నీకు ఆశలు వస్తున్నాయి కాబట్టి వాడి నీకు కదా అది ప్రేమ చూపించడం మేలు చేసేటన్ని తృణీకరిస్తున్నాం మనం సేవలో అర్థం కాక ఏమవుతుంది ఒక పాయింట్ క్లోజ్ చేసేస్తా వాక్యం ఈ క్రిటిసైజ్ చేసేవాడితో నువ్వు పోయి కొట్లాడవు అనుకో ఏమవుతుంది తెలుసా నీ సేవ మాయమైపోతుంది ఇంకా నువ్వు సేవ చేయలేవు సేవ టోషనల్ గా నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు నీ మన మందు మెడల మందులు ఎక్స్పైర్ అయినట్టు నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు నీ సేవలో ఇంకేముండదు నీకు సేవ వాడి పాపంలో పాటిపోతున్నది కూడా తప్పు ఎలా వాడి సేవ క్రిటిసైజ్ చేసే సేవ నీ సేవ వాడి నుంచి నువ్వు ఆశ్రయం పొందే సేవ అది విధానాన్ని ప్రదర్శించే పెట్టే తీసుకోవడం కష్టం రిసీవ్ చేసుకోదు కూడా ఇది ఇటువంటి వాక్యాలు అందుకు ఎక్కడ వేసిన గొంగలు లాగానే ఉండిపోయింది అది కాబట్టి అటువంటి ఏంటంటే ఇక్కడ ప్రేమి చూపించే విధానం నేను క్రిటిసైజ్ చేసేవాడి ప్రేమించాలంటే నీ శత్రువుని సైతం ప్రేమించమన్నప్పుడు మళ్ళీ క్రిటిసైజ్ చేసాడు నీ శత్రువు కాదు కదా నీ స్నేహితుడేవాడు నీకు లాభం చేపిస్తున్నాడు ఇప్పుడు మన నువ్వు ఎక్కడ వాడిని తిరిగి నువ్వు క్షపిస్తావు లీలాం కాదు అర్థం కాలేకపోయింది నేను ఎంత క్షపించినా వీళ్ళు ఎందుకు ఆశ్రయించబోతున్నారు గ్రహించలేకపోయింది వీలాం ఈరోజు చర్చ్లో మాస్టర్స్ కూడా గ్రహించలేకపోతున్నారు అందుకు చర్చ్ సభ్యుల మీదనే వాళ్ళు అరుస్తున్నారు గసురుకుంటున్నారు వాళ్ళ మీద అందుకు వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతున్నారు మాయమైపోతున్నారు వాళ్ళసేపు మనం చివరి వరకు మనం ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా అనేకమైన విషయాలను నేర్చుకొని మనుషులకు చూపించాలా మనం నేర్చుకొని సంతోషించడమే కదా సంతోషం ఇతరులతో చక్రవర్తి ఉంటే కొంతసేపు చక్రవర్తి మాట్లాడతారు అన్న అన్న కట్ అయిపోయింది అన్నట్ అయిపోయింది కట్ అవుతా ఇప్పుడు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాం పరిశుద్ధ తండ్రి మీ కొనాలనైనా గోపదేవా ఈ లోకస్తుల గురించి ఈ తరం గురించి మీరు మాట్లాడనారు ప్రభావం ఏముంటుంది ఆ తరంలోనే కానీ ప్రభావం మేము ఈ లోకం నుంచి వేరు మీ కొరకు నిన్న పడి చికించ బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా పాపం మీకు వ్యూహాన్ని మీద నిందలు మోపుతున్నారు మీద నిందలు మోపుతున్నారు బాబా మీద కూడా నిందలు మోపుతున్నారు నేను కానీ మేము వాళ్ళని ఆశ్రయించుకుంటే బాబా అని ద్వేషిస్తలేం ప్రభావం చేసేవాడు ఒకటి దొరికిందని అది మీరు ఏర్పరుస్తున్నారు మాకు మీరు అటువంటి వాళ్ళని మా కొరకు నిలబెట్టినారేనా వారి ద్వారా మాకు ఆశీర్వదన మీరు చూపించినారు ఈరోజు ఎవరు నేను చేపిస్తారో అవి మీకు ఆశీర్వచనాలుగా జరిగింది ఆశీర్వాదాలు నేను మారుతుందని దాన్ని బట్టి మీకు వర్ణాలు కాబట్టి మేము ఎక్కువగా తినకుండా ఎక్కువగా తండ్రి మళ్ళీ మనుషులకు ఉపవాసం ఉండకుండా చూపించాలి తండ్రి ఎందుకంటే ఎటు చూసినా మనుషులు నిందలు మోపుతూ ఉంటారు కాబట్టి మిడిల్ గ్రౌండ్ మేము పొందుకోవాలా మిడిల్ స్టాండ్ తీసుకోవాలా పబ్లిక్ మమ్మల్ని గమనిస్తుంటారు కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ప్రవర్తనలో ప్రతి విధానంలో ప్రతి మాదిరిగా మీకు ఏముండాలా ప్రభావా అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించి నడిపించమని కేసు క్రిస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి నేను చేస్తున్నాను మహాపరిషుడా మహోన్నతుడ సర్వం గడిచిన కాలమంతా కాచీ కాపాడి నీ రెక్క కింద భద్రపరుచుకున్నావు ప్రభా తండ్రి నాయన ఏ అపాయం మాకు రాకుండా నువ్వు మమ్మల్ని ఎంతగానో ఆదరించి నీ ప్రేమాన్ని కణికూపు చూపిస్తున్నావు ప్రభా తండ్రి దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం సమస్త మహిమ ఘనతా ప్రభావములు యుగములు నీకే కలుగునుగాకహలు తండ్రి నమ్ముకోం ప్రభా తండ్రి మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా నైనా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా మేము ధర్మం పరిశీలిగా ఉండకుండా ప్రభా తండ్రి మీ యొక్క కార్యం నెరవేర్చేవారిగా మేము ఉండాలా ప్రభా తండ్రి మీ చిత్తం మేము నెరవేర్చే ప్రభా ఈ లోకంలో ప్రభా నైనా తండ్రి మేము ఎంత మంచిగా ఉన్నప్పటికీ మా మీద నిందిస్తూ దూషిస్తూ ప్రభా నైనా మేము బలహీనతకు మేము పడిపోవడానికి వీల్లేదు ప్రభా మమ్మల్ని చెప్పించే వారి గురించి కూడా మేము ప్రార్థన చేయాలి ని వాళ్ళని కోపం పడడం కానీ లేదు ప్రభానైనా మేము ప్రేమతో మా భావనైనా వాళ్ళతో మేము ఉండాలా అలాగే ప్రభా తండ్రి మీరు వాక్యం మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో ప్రభావం హలో హలో తెగ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు ఫోన్ నువ్వు చేసినా మళ్ళీ చేస్తాను ముగించు మరి ముగించి పంచే మంది చేస్తున్నారు నువ్వు జైన్ తర్వాత చేస్తాను తర్వాత అంటలేను ప్రేరు ముగించేసేసి ఆమెనని చెప్పేసి అయిపోతుంది కట్ అయిపో డ్రాప్ అయిపోయి ఇంక అట్లా ప్రభా ఎంతో ఉంది మేము వాకి ద్వారా మాట్లాడిన మీకు వందనాల ప్రభాతం రీ మేము భయంకరమైన శ్రమదినాల్లో ఉంటున్నాం ప్రభాతం రి మమ్మల్ని మీరే కాచే కాపాడండి ప్రభావమైనా మీరు ఎక్కల కింద మాకు భద్రపరచుకోండి ప్రభాతం అలాగే ప్రభానైనా ఈ వైరస్ బారిన పడిన వాళ్ళందరూ ప్రభావం తిరిగి కోలుకోవాలా ప్రభాతం రీ ఈ వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రభా మీరే కాచే కాపాడండి ప్రభాతం రీ మీ ఆత్మతో మీ శక్తి బలం మాకు దయచేయండి ప్రభావం తండ్రి మేము సత్యంలో నడవాలా అనేకుల్ని మేము రక్షణలోకి నడిపించాలా ప్రభాతం రీ మేము మీ స్వార్థ నల్లు అన్నిటికీ అందరికి చెప్పాలా ప్రభాతండ్రి నాయనా తండ్రి మాలో శరీర బలహీనతలు ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన నాయన మీ క్రీస్తు కలిగిన మనస్సు మాకు దయచేయండి ప్రభా నీ గుణగాణాలు మాకు దయచేయండి ప్రభాతండ్రి నీ పోలిక మేము ఉండాలా నీలా సేవ చేయాలా ప్రభాతండ్రి నాయనా తండ్రి అట్టి మనస్సు అట్టి సేవ జీవితం మాకు దయచేయండి ప్రభాతండ్రి మమ్మల్ని ముందుకు మీరే నడిపించండి అనేకులు మేము రక్షణలో నడిపించాలా ప్రభాతండ్రి నా ప్రభా నాయనానికి వందనాలు ఎస స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి అలాగే ప్రభాతండ్రి ఈ ఈ యొక్క మీటింగ్ లో ఎవరైతే వచ్చారో ప్రభావ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి వాళ్ళ ప్రతి అవసరతలు తీర్చండి ప్రభాతండ్రి వాళ్ళు ఇంకా అనేక స్వార్త ప్రకటించాలా ప్రభాతం అలాగే ఈ వాక్యం అనుభవతున్న వారు కూడా వాళ్ళ రక్షణ పొందాలా మారుమనసు ఈ వాక్యం వాళ్ళ జీవితాలను ఎంతో ప్రభావితం చేయాలా ప్రభా వాళ్ళ మనస్సు వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా వాళ్ళ కుటుంబంలో ఉన్న శ్రమలు బంధకాలు వాళ్ళ కట్టులన్నీ విడిపోవాలా ప్రభా ఈ వాక్యం ప్రభాతం ఇంకా అనేక మందికి వెళ్లాలా ప్రభాతం అనేకలు రక్షణలకు రావాలా ప్రభా అదే విధంగా ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించి ఆశ ండి ఈ వాక్యం ద్వారా ఎంతో మందికి స్వార్థ వెళ్ళాలా ప్రభా అత్య ఈ వాక్యాన్ని మీరే ముందుకు నడిపించండి ప్రభా మెప్పు చేసే ప్రతి పనిలో తోడుండి మీరే మాకు విజయాన్ని దయచేమని ప్రార్థిస్తున్నారు అజలుగా నేసు క్రిస్తు నమోలు అడిగి ఉన్నా తండ్రి ఆమెన్యడానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మీ ప్రేమ ప్రభావ నైనా మా ఇళ్ళలో ప్రభావ కుమరించిన విధాన్ని బట్టి నీకు అందాలిస్తా గొప్ప దేవ నీకేస్తూ తులి స్తోతాలు అర్పించుకోవడం నైనా వాకిందర మీరు మాతో మాట్లాడిన ప్రభా నా దేవన ప్రభావ బాపేసి జీవహాన్ గురించి ప్రభావ ప్రవాణి మీ గురించి నేను వాళ్ళు ఎంతగానో చెప్పినా కానీ ప్రభావ తండ్రి వేసే ఆ రీతిగా ప్రభావ జీవించుకున్న ప్రభావ ఎవరిని ప్రభావ వ్యతిరేకపరచుకున్న ప్రభావం ఏ రీతిగా జీవించిన ప్రభావ బాపేసి జీవహన్ ప్రభా అరణ్య ఉన్నప్పుడు ప్రభు ఏం దొరకదు ప్రభావ ఆ రీతి ఉన్నారు కానీ ఈ లోకస్తులు ప్రభాతం ఎట్లా ఉన్నాయి కానీ ప్రభులు నిందలు మోపుతున్నారు ప్రభా నా దేవా ఈసు ప్రభ ఓ ప్రభా తన్ని ఎస మేము ఆ రీతిగా వండుకున్న ప్రభా ప్రతి దత్తిలో మా ప్రవర్తనలో ప్రతి దాంట్లో మేము ఒకవేళ మమ్మల్ని అన్నాయి కానీ ప్రభావ నీకే వందనాన్ని చెల్లిస్తామైనా గొప్ప దేవ ఓ తండ్రి ఇసుక సరి చేసుకోవాలా వాటి నుంచి మేము విడుదల పొందాలా ప్రభావన యేసుప్రభ మీ వాటి చెప్పిన వాక్యం ప్రభా అతన్ని మా జీవితంలో అవలంబించుకోవాలి ప్రభా నా తన ఇసు ప్ర ఎవరిని కూడా ప్రభా మీకు కించపరిచేలాగా మాట్లాడదు ఎవరిని బ్లైం చేయి దేశ ప్రభావ ఈ యొక్క సీక్రెట్ మీరు మాకు బయలుపరచిన ప్రభావ నీకు అన్నాళ్ళ ప్రభా నైనా ఇస్తు ప్రభావ తండ్రి ఇస్తా ఎంతోమందికి ప్రభుత్వ తెలియపరచగలేదు కనుక ప్రభావ ఇంకా కోపమే చూస్తున్నారు ఈ నాకు వ్యతిరేకంగా తను ఆ విధానం మాకు చూపించినారు కనుక ఇది ఎంతో ప్రభా నా తన డేంజరస్ ప్రభావ ఎంతోమంది ప్రభా ఈ విధానం తెలియక ప్రభావ తన ఇసు ప్రభావం చెక్కబడుతున్నారు కనుక ప్రభావ వాటన్నిటి నుంచి వాళ్ళకు మేము ఒక ఈ వాక్యం చూపించే ప్రభుత్వం బయటకి వచ్చేలాగిన ప్రభావ నా తండ్రి మీ వాక్యం మాకు ప్రకటించాల ప్రభావ నా దేవా ఇది ఎంత త్వరగా ప్రకటిస్తే ప్రభావ నైనా ఎంత త్వరగా వాళ్ళు ప్రభావం తెలుసుకోగలరు ప్రభావం ఎందుకంటే ఈరోజు రంగాల్లో అంత ద్వేషము కోపాలు ఉన్నాయి ఓ ప్రభా ఒకరు ఒకరు ఎంతగానో ద్వేషిస్తున్నారు నిందగా వేస్తున్నారు కానీ అలాంటి టైంలో మేము ఉంటున్నా కనుక ఈ వాక్యం వాళ్ళకి ప్రకటిస్తే ప్రభావాలు వాళ్ళ జీతాలు మార్చుకుంటారు ప్రభావ అయినా నీకు అన్నాలు ఇస్తాయా ముందు ప్రభావ ఒకవేళ వాళ్ళు ఇంకేమైనా బలహీతలు ఉంటే చూపించండి ప్రభావ వాటి నుంచి మేము విడుదల పొందాలా ప్రభావ ప్రతి దశలో మేము మీకు అంగీకరంగా జీవించాలా ప్రభావ ఓ ప్రభావ తను ఎక్కడ పోయినా కానీ ప్రవర్తనలో కానీ పది మందులు ఎక్కడున్నా కానీ ప్రభావ ప్రతి మేము జాగ్రత్తగా జీవించాల ప్రభావ అనే కృప మాకు అనుగ్రహించిన అయినా నీకు అన్నా నా తను ఇస్తే ప్రభావ తన వాళ్ళు ఏ రీతిగా ఓ ప్రభావ జీవించిన ప్రభావ తను మీరు ఎట్లా జీవించిన ఈ లోకంలో తండ్రి మేము ఆ రీతిగా మేము జీవించాలో ప్రభావ ఎవరు ఏమన్నా మేము పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలా ఇంకో విధంగా ప్రభావ తను ఎవరైనా ఎత్తి ఓ ప్రభావాల గురించి మేము ప్రార్థించాలా ప్రభావ వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడుకున్న ప్రేమ చూపించాలా ప్రభావ మీ ప్రేమను పంచాలా ప్రభావ ఆ ప్రేమ అర్థం ఇలా వాళ్ళు ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడలుగా అలాంటి అభిషేకాన్ని మాకు అందరికీ అనుగరించమని ప్రార్థించాను అయినా మాకు ప్రభావ తగ్గింపు జీవితం మాకు తెచ్చి ఓపిక స్థానం దీర్ఘశాంతంగా ఇచ్చేది ప్రేమ గుణం జాలీ గుణం మాకు అనుగ్రించిన అయినా మీరు చెప్పిన ప్రేమ ఆ కలువరి తెల్లలో మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ ఎంతోమంది మీ ప్రేమ చూపించిన అయినా ఎస్సే ప్రభు అన్న తల్లి మీ ప్రేమ చూపించినారు ప్రభావ వీళ్ళు ఏం చేస్తున్నారో అలాంటి ప్రేమ మేము కలిగి ఉండాలా ప్రభావా ప్రేమను బట్టి వాళ్ళు రక్షింపబడతారు ప్రభావ నీకు అన్నాలే గొప్ప దేవాళ్ళ వాక్యంధార మాతో మాట్లాడినా నీకు వంద వీటికి మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభావా ఈ వాక్య మేము అనేక మేము గొప్ప ప్రభావ ప్రకటించాలా ప్రేమతోనైనా వాళ్ళకి అర్థమయ్యేలాగానే విశదీకరించేలాగానే సహాయపడండి నా తండ్రి నా దేవ నా తండ్రి ఎన్నో విషయాలు ప్రభావ మేము నేర్చుకోవాలా ప్రభావ దినం ప్రభావ అయినా మీకు తాజా మనల్ని మేము పొందుకోవాలా ప్రభుత్వ దిన దినం మాకు ఏదో ఒక రీతి ఏదో విషయం మీరు మాకు బయలుపరిస్తున్న మాతో మాట్లాడుతున్నారు ప్రభావా దాన్ని బట్టి నీకు అందాలని ప్రభావిత అన్నిటి మేము జాగ్రత్తగా ప్రభావ మా హృదయాలు మేము రాసుకోవాలా ప్రభావం మేము పాటించాలా ముఖ్యంగా ప్రభావ వాటి ప్రకారం మేము జీవించి అనేకలు అలాంటి సేవా జీతులు నడిపించమని ప్రార్థిష్టమైన వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపర్చని ప్రభావ నైనా వ్యాక్సిన్ బాధించి మీరు కాపాడమని ప్రార్థిష్టమైన భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం నైనా ఇసే ప్రభావ తల్లి ప్రతి దశలో మేము జాగ్రత్తగా ఓ ప్రభావం మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసాము మరీ జాగ్రత్త పడాలా అనేక ప్రేమ చల్లారిపోతాను అనేకలు అభ్యంతర పరకరన్నారు నా దేవ ఇష్ట ప్రభా అంత భయంకరమైన కాలంలోనే ఉంటున్నాం కనుక ప్రభావ మేము ఏ స్థితిలో ఇచ్చినా కనుక ప్రభావ మేము ఏ స్థితిలోకి వెళ్ళబడినాం స్థితిలో మేము మీ కొరకు జీవించాలా వరకు ప్రభావ మీ రక్షణ ఉండాలి అనేకులు మీ చెంత మేము అది ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా మీరు మాకు సహాయపడ్డానికి మీ ఆత్మ నడిపింపుగా ఇచ్చింది ప్రతి ఒక్క బిడ్డ నూతనగా మీరు సేవలో వాడుకొని రాని బిడ్డగా మీరు త్వరగా ప్రభావ నడిపించే ప్రభావ మీకు స్వరం విని ప్రభావాక్యంలో బలపడి ప్రభావ మీకు వాక్యాన్ని అనేకలు ప్రకటించే బిడ్డలుగా మీరు బలపరిచే అంత అదిష్టమైన గొప్ప ఈ ఆన్లైన్లో ప్రభావ ఎంతమంది తింటున్నారు ప్రభావ ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి నూతనగా అభిషేకించి సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ప్రభావ అనేకలకి వాళ్ళ ఆత్మీయ అనేక ఇతరులు వాళ్ళు ప్రకటించలాగిన ప్రతి బిడ్డ మీ ప్రేరేపించండి మీ ఆత్మకార్యం జరిగించమంతిష్టమైన ఇంకా రాబోయే దినాలు ఎంతో భయంకరంగా ఉందో ప్రభ కానీ ఉన్న దినాలు ఎంతో భయంకరంగా ఉంది ప్రభావ కానీ ప్రభావ ఈ సంతలోకం ప్రవాణ తండ్రి ప్రభావ ఈ సంతలోకంలో ఉన్న గనుక ప్రవాణండి సంతలోకం మేము పడుకున్న ప్రభా ఈ సంతలోకంలోకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినారు ప్రభావ ఆ పని మేము మర్చిపోకుండా ప్రభావ ఆ సంతలోక ఉన్న వాళ్ళు ప్రభావాలకి మేము వాక్యను ప్రకటించాలా వాటించే వాళ్ళు సంపూర్ణంగా విడుదల పొంది మీ సృష్టించాలా ప్రభావ నా తన ఈ సంతలోకం కాదు పరలోక రాజ్యం ఉందని వాళ్ళు తెలుసుకోలేకనే మేము ప్రకటించాలా ఆపనించ వాళ్ళంత విడుదల పొందలాగా ప్రభు మీ రక్షణ స్థితి వార్త అలాంటి సేవా జీతాలు మనం నడిపించమని ప్రదేశమైన భయంకరమైన శ్రమల కాలంలో ఉన్నాం ప్రభావ ఈ శ్రమల వల్ల ప్రభావ ఎవరు కూడా కదిలింపబడుకున్న ప్రభావ ప్రతిబిడ్డ ప్రభా స్థిరంగా నిలబడి ఓ విశ్వాసంలోని ప్రభావ నా తను మీ సంపూర్ణంగా బలపడే ప్రభావ అనేకలు మీ వాక్యను ప్రకటించాల మీరు భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ మా కుటుంబాల మీద ఓ దేవా పిల్లలని మేము మీ రక్షణను నడిపించాలా ప్రభ నా తన ఇసు ప్రభు భయంకరమైన కాలంలో గొప్ప దేవ ఎస్ తన్ని మీరే మాకు అతన్ని మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ఇరు ప్రాంతాలు వెళ్ళి సువార్థ ప్రకటించాలని మీరు మార్గం చూపించండి ఆ పుల్లలో చెరువు ప్రాంతంలో తనుగా ప్రభా మీరే నడిపించండి ప్రభావ ఆటంకాలు తొలగించి ఓ ప్రభావం అతన్ని ఆ ప్రాంతాలన్నీ రక్షణ పొందాల అనేక బిడ్డలు రక్షణ మార్గలకు రావాలా ప్రతి వాక్యం ప్రభ వాళ్ళ హృదయాలన్నీ స్థిరపరచండి బలపర్చని తర్వాత దుష్టశక్తులను పటపంచలేకపోవాలి బంధకాలించాలంటే విడదలు పొందాలి స్వచ్ఛత పొంది ప్రచాలా ప్రభావానికి విశేషంగా అద్భుతాలు జరిగించండి విశేషమైన సేవ మీరు అక్కడికి జరిగిన ప్రతి బిడ్డ మీరు అభిషేకించి వాడుకోండి మార్గం సరళన చేయండి ప్రతి ఆటంకాలు కొట్టి వేసి ప్రభావ మాకు గొప్ప విజయం అనుగరించమని ప్రార్థ్యమైన ఈ దినవంతా మీరే మాకు సాహితులు అర్పించి మీ నూతనమైన కురుపన అభిషేకాలు మాకు అనుగరించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ ఇంకా అనేక బిడ్డలు ప్రభావి ఆన్లైన్ క్రేడ్లకు రావాల అయినా మీ వాకింగ్ వినాలేస్తే ప్రభావా బిడ్డలకు అనుకూల సమయం బిడ్డలకు అనుగరించి మన ప్రాధితం వాళ్ళు నడిపించమని పట్ల ఆర్థిక విద్యించేని ప్రభావ నాయన ఈ శయానికి వందలు ప్రభావ మీరు ఎన్ని మీ దగ్గర ఎంత సమయం పెడితే ఎంతో ఆసక్తి కలిగి మీ సందులో కూర్చొని మీరు అంతగా ప్రభావ మాకు బయలుపరిస్తున్నారు కాబట్టి మా ఆసక్తిని ఇంకా తృప్తిపరిచి ఇంకా అనేక మంది విషయాలు వాటిని మేము పాటించి వాటిని ప్రకటించలాగిన ప్రభా అలాంటి అభిషేకంలో అందరూ నడిపించి ఓ ప్రమా అంతరంగా కురిసిన ప్రభావ మీరు బలపరచండి స్వస్థతను గురించండి ఆత్మీనేతలు ఇవ్వని మా హృదయాన్ని స్వస్థపచ్చు మా శరీరం ఆత్మని ఆయన సంపూర్ణంగా ప్రభ దినదినం ప్రభావ అంతరంగా పూర్తి మేము బలపరుచుకోవాలా ప్రభావ అలాంటి సేవా జీతం అలాంటి ఆత్మీయమైన ప్రపంచమే అడుగు పెట్టాల ప్రభ ఓ దేవాలంటే అనుభవంలోకి మమ్మల్ని నడిపించి ప్రభావాలని బలపరిచి మీ రాకరికి మనందరినీ సిద్ధపరచుకోమాలి త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషత్ అమ్మ ప్రార్థించున్నాం తండ్రి ఆమె ప్రార్థించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఎస్ఏ నీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రం నైనా మహోన్నతుడా సర్వ శక్తివంతుడా సర్వలోక సృష్టికర్తమైన దేవా నీకు వందనాలు ప్రభావ తండ్రి నువ్వెంతో గొప్ప దేవుడవునా ప్రభా సర్వలోకాన్ని ప్రభా తండ్రి సృష్టించిన గొప్ప దేవుడవునా తండ్రి నీకే స్థుల ఇంకా నా ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావీ నామాన మేము కూడి ఉన్నాం నా తండ్రి నా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభావ ఈ వాక్యం నుంచి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మాకు నేర్పించండి ప్రభావం మా జీవన విధానంలో పెట్టాల ప్రభావ నా తండ్రి నా ప్రభావ మాకు వివేచన లేదు నా ప్రభ నా తండ్రి ఎవరైతే ప్రభా కామెంట్ చేస్తున్నారో ప్రభావ నువ్వు పరిస్థితులు జ్ఞానం వాళ్ళ అంతరంగం నేర్ణిన దేవుడు కాబట్టి నా ప్రభావ నువ్వు జ్ఞానించిన ప్రభావ అటువంటి జ్ఞానం కూడా అనుగ్రహించిన తను వివేచన మాకు అనుగ్రహించిన ప్రభావ అది మంచి ఉద్దేశంతో కామెంట్ చేస్తున్నారో చెడు ఉద్దేశంతో కామెంట్ చేస్తున్నారో ప్రభావ తిరిగి నా మేము వివేచం ప్రభ మేము నిర్ణయం తీసుకున్నా ప్రభా నీ చిత్తానుసారం నడిచులా ప్రభా అటువంటి గొప్ప జ్ఞానం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి నువ్వు ఇస్తేనే ప్రభా సము సాధ్యమవుతుంది ప్రభ ఏది లేదు నా తండ్రి నువ్వు ప్రతి జ్ఞానము నీ దగ్గర నుంచే వస్తుంది నా ప్రభా అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపండి అటువంటి కృప తండ్రి అటువంటి నడిపింపు అటువంటి కార్య అటువంటి జీవన విధానాన్ని మాకు మీ కృపలో నడిపించమని నా తండ్రి మీటింగ్ పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించమన్న తండ్రి ఇదిగో నా సమస్తము సంస్థము మీ చేతికి అప్పగిస్తున్నాం నా ప్రభావం అందరినీ మీరే నడిపించిన తండ్రి మీ యొక్క చిత్త చిత్తానుసారం మేము నడుచుకోవాలని సహాయం అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధాన్ని తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధ్యతలకి ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘానికి ప్రతి దేవుని బిడ్డలకి అందరికీ సదాకాలం తోడి బాగా